జ్యేష్ఠరాజ్ నస్మష్దనం శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యమంతా వందే గులు పరంపరా ఓం సహనా సహనౌన్ వదంతు సహ దీవ్యంకరీ నాధీత ష్యంలో ఏకమేవాతీయం యత్ర నత్ పశ్యతిరీ తత్కం పశ్యేదిశ్రుతిభ్యకరుణం తే కార్యే బ్రహ్మణి స్త్రి సుహూన కారణం కార్యబ్రహ్మ తే స్వర్గలోకం ఇంద్రుడు చంద్రుడు అయితే విగ్రహాలు ఎవళ్ళు ఏ ఆరాధన చేస్తే అది ఏ రూపంగా ఆరాధన చేస్తారు ప్రతి వాళ్ళు ఓ లోకాన్ని చెప్తారు అగ్నిని ఆరాధన చేసేవాళ్ళు అగ్నిలోకాన్ని పొందుతారు అని అలా చెప్తారు సూర్యుణ్ణి ప్రార్థిస్తే సూర్యలోకాన్ని పొందుతారు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తే గోలోకం పొందుతారు గోలోకం అని ఒకటి ఉంది అక్కడ మీరు వెళ్ళి అక్కడ గోపికులు ఆల్రెడీ అక్కడికి చేరుకుని ఉన్నారు శ్రీకృష్ణుడు కూడా అక్కడ ఉంటాడు మీరు అక్కడ ఈ ఇది డ్యాన్స్ అవి చేయొచ్చు అని అలా చెప్తారు రిస్క్ హెసే సో స్వర్గం అయితే ఒకటి ఉన్నది కదా పుణ్యకర్మను చేసినట్లయితే స్వర్గానికి వెళ్ళి అక్కడ నిన్న మనం చేసినట్టుగా డ్యాన్స్లో అవి ఉంటాయి ఎంజాయ్ చేయవచ్చు ఈ రకంగా ఒక లోకం చెప్తారు ఈ లోకము ఆ లోకానికి ఇవన్నీ కూడా కార్మిత్రం దేశంలో ఒక రే మినిస్టర్ ఉంటాడు లేకపోతే ఇక్కడేవో కొన్ని అధికారాలు ఉంటాయి ఆ అధికారం ఉన్నవాడిని కనుక మనం ఆశ్చర్యంచినట్లయితే మనకు ఏదో కొన్ని ఫలాలు వస్తాయి ఆ అధికారం గలవాడు కూడా ఓ రకంగా కార్యబ్రహ్మయ్యే సో ఈ కార్యబ్ర సర్వము కార్యబ్రహ్మయ్యే మీరూ కార్యబ్రహ్మలే సో ఈ వాక్యాలన్నీ కూడా కార్యబ్రహ్మపరములైన వాక్యాలే కానీ కారణ బ్రహ్మ సర్వమునకు మూలమునందు ఉండేటువంటి సర్వ జగత్ కారణం బ్రహ్మ ఏది గలదో తగ్గించారు అది కాదు ఆ సర్వ జగత్ కారణ బ్రహ్మకి సంబంధించిన వాక్యాలు కావు అయితే మరి కారణ బ్రహ్మ దానికి సంబంధించిన వాక్యాలు ఏమిటో చెప్పండి ఎక్కడ ఉన్నాయని అవి వేదంలోనే ఉన్నాయి ఏకమే వాక్యూ అని ఆ వాక్యం మనం చూసాం ఇంకో వాక్యం ఎంత నాణ్యత పశ్యతి ఇప్పుడు చూడండి మీరు మీకుండే సంస్కారాన్ని బట్టి జగత్తుని చూస్తారు దిస్ యూ should recognize this fact సో నేను దీనికోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాను అప్పుడు మళ్ళీ నాకు డౌట్ వస్తుంది ఎగ్జాంపుల్స్ చెప్పుసా చెప్పొద్దా అని మళ్ళీ అనుమానం వస్తూ ఉంటుంది అలా కాదు ఇట్ ఈస్ యూస్ఫుల్ ఎగ్జాంపుల్ అని మళ్ళీ అనిపిస్తుంది చూడండి ఒక కోకా ఎగ్జిక్యూటివ్ ఒకడు కలిసే నేను ఐ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ ఆ డిస్కషన్లో నాకు ఏమర్థమైందంటే ఆ ఎగ్జిక్యూటివ్ దృష్టిలో ఈ దేశాలు ఏముండవు ఈ ఎల్లలు దేశాలు వాటి బౌండరీస్ ఇవే ఉండవు మొత్తం ప్రపంచమంతా కూడా కోకపోలా వాళ్ళు అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దే డోంట్ బి బిలీవ్ ఇన్ బార్డర్స్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ వాళ్ళకేమీ లెక్క కాదు వాడు కార్గిర్కి ఇటువైపు దుకాణం పెడతాడు అటువైపు దుకాణం పెడతాడు ఇక్కడ కోక్ అమ్ముతాడో అక్కడ కోక్ అమ్ముతాడు వీళ్ళు యుద్ధం చేసి అలసిపోయారు అనుకోండి మీరు కోక్ తాగితే మీరు ఇంకా బాగా యుద్ధం చేస్తారని వీళ్ళకి చెప్తాడు వాళ్ళకి చెప్తాడు ఈ సెల్స్ కోక్ దా అండ్ హీ డజన్ కేర్ ఫర్ బౌండరీస్ మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు ఉంటారే చాలా ఎఫిషియెంట్గా ఉంటారు వాళ్ళు బౌండరీస్కి కేర్ చేయాలి అక్కడిక కోకా కోల ఎగ్జిక్యూటివ్కి కూడా కోక్ తాగేవాళ్ళు పెప్సీ తాగేవాళ్ళు అలాగే కనపడతారు ఇంకా ఇంకో రకంగా వాళ్ళకి కనపడతారు ఉదాహరణకి ఇక్కడ కుంభమేళ అవుతుందని తెలిస్తే నేను అప్పుడు ఆ టైంలో అక్కడ వాళ్ళ పరిస్థితి గమనించాను వాళ్ళు ఈ కుంభమేళాలో మనం ఎంత పోక్కు నమ్మచ్చు ఎంత పెప్పసీ నమ్మచ్చు అని వాళ్ళలో వాళ్ళు పోటీలు పడిపోయి అమ్మడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళకి దేటువంటి కేర్ ఎనీ రిలీజియస్ యాస్పెక్ట్ వాళ్ళ దృష్టి ఎంతసేపు కస్టమర్స్ పోక్కు తాగే కస్టమర్స్ పెప్సీ తాగే కస్టమర్స్ దట్ ఈస్ హౌట్ దొకేటెడ్ కాబట్టి మన సంస్కారం ఏదుంటే మనకు అలాంటి ప్రపంచం కనపడుతుంది అది నేను మనం సో మన మనము రాగద్వేషపూరితమైన సంస్కారంతో ఉంటాం అనుకోండి దానికి తగ్గట్టుగానే ప్రపంచం కనపడుతుంది ఇప్పుడు మీరు ఒక దేహంతో తాదాత్మ్యాన్ని చెంది నేను ఒక వ్యక్తిని అని మీరు అనుకుంటూ ఉంటారు ఆ కారణం చేతనే మీకు చుట్టూ అందరూ వ్యక్తులు కనపడతారు అలా కాకుండా ఇప్పుడు మీరు సినిమా హాల్కి వెళ్ళారనుకోండి చుట్టూ మీకు వ్యక్తులు కనపడరు చుట్టూ సినిమా గోయర్స్ కనపడతారు టికెట్కు బాగా రష్ ఉందనుకోండి టికెట్ కాంపిటీటర్స్ కనపడతారు అంతేగానే మీ సినిమా మీకు వ్యక్తులు కనపడతారు చూడండి మళ్ళీ దాంట్లో ఎంత సెటిల్ పాయింట్ సో సపోజ్ మీరు ఎయిర్పోర్ట్కి అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి మీకు వ్యక్తులు కనపడరు ఫెలో ప్యాసింజర్స్ కనపడతారు బై బికాజ్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బి ఏ ప్యాసింజర్స్ ఎయిర్పోర్ట్ యూ సి ప్యాసింజర్స్ ప్యాసింజర్స్ నాన్ ప్యాసింజర్స్ దట్ దట్ ఇ లోన్ పెళ్లికి వెళ్ళారనుకోండి పెళ్లివారు కనపడతారు మగ పెళ్లివారు ఆడపల్లివారు ఓన్లీ ఓన్లీ దట్టు మంచి కనపడతాం సో మీ సంస్కారాన్ని బట్టి మీరు చూస్తాను జాగ్రత్త దట్ ఈస్ హౌ ది ఫ్యాక్ట్ ఈస్ దట్ సో సపోజ్ మీరు ఫిజికల్ బాడీతో ఐడెంటిఫై అయి ఉన్నారనుకోండి మీకు అన్ని ఫిజికల్ బాడీస్ కనపడతాయి మీకు సపోజ్ ప్రాణశక్తితో ఐడెంటిఫై ఉన్నారనుకోండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేయర్ తన ఫిజికల్ ప్రాగ్రెస్ ఫిజికల్ స్ట్రెంగ్త్తో ఐడెంటిఫై ఐడెంటిఫై ఉంటాడు వాడికి అందరూ ప్లేయర్స్ కనపడతారు సిమిలర్ యాటిట్యూడ్లో అందరినీ చూస్తాం అలాగే విద్యావంతుడు ఉన్నాడు అనుకోండి హీజ్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ ఇంటలెక్ట్ వాడికి అందరూ కూడా ఫ్రమ్ దట్ స్టాండ్ పాయింట్ ఇంటలెక్చువల్స్ నాన్ ఇంటలెక్చువల్స్ అన్నట్టుగా కనపడతాం సో పేకాట ఆడేవాడికి ఆ పేకాట కోలీగ్స్ కనపడతాం గోటి బిళ్ళలు ఆడుకునే చిన్న పిల్లలకి వాళ్ళ కోలీగ్స్ వాళ్ళ క So this is is. how the psychology సైకాలజీ ఈజ్ అయితే బ్రహ్మజ్ఞానికి ఏం కనపడుతుంది దట్ ఈస్ ది పాయింట్ సో బ్రహ్మజ్ఞాని హీ సీజ్ ఎత్ర నాణ్యత పశ్యవర్ హీ సీజ్ ఇట్ ఈస్ ఆత్మా ఈ సర్వము కూడా ఆత్మరూపంగా రక్షిస్తుంది నిన్న మీకు మనం చేశాను ఇట్స్ ఎ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ ఒక జీవన స్రవం ఆ జీవశక్తి అలా ప్రవహిస్తూ ఉంటుంది కాల ప్రవాహంలో ఆ జీవశక్తియే అనేక ప్రాణుల రూపంగా మీరు కనుక్కుంటూ ఉంటుంది ఇప్పుడే మీరు మంత్రం చెప్పారు ప్రాణం దేవా అను ప్రాణంతిష్యాయే సో ఆ ప్రాణశక్తి ఉన్నది స్వర్గంలో దేవతలు ఉన్నారు ఇంద్రుడు వాళ్ళు వాళ్ళందరూ ఏమిటి దే ఆర్ జస్ట్ బబుల్స్ ఇన్ దట్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ ప్రాణం అను ప్రాణంతి Following the flow of life. And then, what about manusia? Same. Animals? Same. So, it is all prana. If I look at myself as prana, then everything else is prana. There is no anyat. So, children, you are anyat. You are not being a good person, you are not being a good person, you are not being a good person. then ma you draw a circle around yourself then ma kankeviti anta a circle loppal anta kuda sva a circle bait unnadanta kuda anyata suppose this circle has infinite radius therefore everything is included in that circle nothing is excluded then ma you don't see any anya you see only sva ఇప్పుడు మీరు ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్ళారనుకోండి మీరు ఏం చూస్తారు నేను అన్యా చూస్తాను సపోజ్ మగపిందరూ కలిసి ఒక బస్సు ఒకటి అద్దెకి మాట్లాడుకుని అదే ఆర్టీసీ బస్సుని హైక్ చేసుకుని దాంట్లో అందరూ కలిసి వెళ్ళారనుకోండి అప్పుడు మీరు అన్యా చూస్తారా అన్యా చూడడం అందరూ స్వాయ చూస్తారు మైండ్ ఎంత మిశ్చివస్ ప్లే చేస్తున్నాడు వెర ఫరే జ్ఞాని ఎవ్రీథింగ్ ఈజ్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్నెస్ ఎవ్రీథింగ్ ఈజ్ చైతన్యం అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర్ ఈశావాస్య ఇదొక సర్వ భక్తుడైతే భక్తుడు లాంగ్వేజ్ మారుతుంది కొంచెం ఫస్ట్ ఒకటే భక్తుడైతే సర్వము ఈశ్వరుడే అంటాడు జ్ఞానైతే సర్వము ఆత్మ భాషే మారుతుంది అంటే సో భక్తుడు భావన చేస్తాడు జ్ఞాని దర్శిస్తాడు ఎనివే సో ఎత్ర నాణ్యత పశ్యది అది కారణ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని వర్ణించే వాక్యం అది అంతేగాని నువ్వు స్వర్గానికి వెళ్తావు అక్కడ వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళతో డ్యాన్సులు చేస్తావు వీళ్ళతో కలిసి ఇంకో భోగాలను అనుభవిస్తావు అది కార్యబ్రహ్మ పరిస్థితి భేదభావంతో కూడిన పరిస్థితి కారణ బ్రహ్మ దగ్గరకు వచ్చే ఏ భేదమో ఉండదు ఎత్ర నాణ్యత పశ్యతి తర్వాత తత్కేన కంపశ్యేతనుంది ఇప్పుడు చూడండి ఒక దేహము దేహంతో తాదాత్మ్యము ఉన్నట్లయితే ఆ దేహము నందు ఉన్నటువంటి ఇంద్రియముల యొక్క సహాయంతో ఈ దేహంగా దేహానికి బయట ఉన్నటువంటి వస్తువులను దర్శించుట అనే ప్రసక్తి ఉంటుంది కానీ దేహ తాదాత్మ్యం లేకుండగా దిస్ బాడీ ఈజ్ ఎ బబుల్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ యాజ్ మచ్ యాజ్ ఎనీ అదర్ బాడీ ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి మన మనస్సు ఏం చేస్తుందంటే ఎక్కడ వాస్తవమైన సెపరేషన్ లేదో అక్కడ ఒక సెపరేషన్ నిర్మాణం చేసి పెట్టి మీరు జాగ్రత్త జాగ్రత్తగా మీరు దాన్ని కాంటంపులేట్ చేస్తే యూ కెన్ అప్రిషియేట్ ఇట్ చూడండి ఇది పంచభూతాలే ఇది పంచభూతాలే ఎదురుకుండా కూర్చున్న మనుషులు పంచభూతముల చేత నిర్మాణమైన దేహము కలవాలి అప్పుడు ఇకపోతే సో కంటెంట్ వైజ్ there is no దెర్ ఇస్ నో body బిట్వీన్ దిస్ బాడీ అండ్ Prameya బాడీ ఓకే అంటే ప్రమేయమౌంట్ ప్రమేయమౌంట్ ఇది ది ఆబ్జెక్ట్ ది ఆబ్జెక్ట్ వైజ్ బోత్ ఆర్ ఫిజికల్ బాడీస్ మేడ్అప్ ఆఫ్ ది సేమ్ ఫైవ్ ఎలిమెంట్స్ pramana ప్రమాణ వైజ్ ప్రమేయ ప్రమాణ ది వే యూ అండర్స్టాండ్ ది ది అపోజిట్ థింగ్ ది ది దృశ్యం ది వే యు అండర్స్టాండ్ హౌ అండర్స్టాండ్ ఇట్ దాన్ని మీరు పరిశీలించి చూసినట్లయితే మీరు ఎదురుకుండగా ఉన్నటువంటి దేహమును ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు బై పర్సెప్షన్ ప్రత్యక్ష ప్రమాణం చేత తెలుసుకుంటున్నారు కేవలము ప్రత్యక్ష ప్రమాణమేనా అంటే వెనకాల ఇన్ఫ్లెన్స్ కూడా ఉంటుంది కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది కదా ఆయన ఫలానా వ్యక్తి అనే ఒక కాన్సెప్ట్ ఒకటి మీ మనసులో నిర్మాణమై ఉన్నది కాబట్టి పర్సెప్షన్ ప్లస్ కాన్సెప్ట్ ఆ రెండు కలిసి ఎదురుకుండా ఒక వ్యక్తిని మీరు దర్శిస్తున్నారు ఓకే ఈ దేహమును తోటి తాదాత్మ్యం ఉన్న వ్యక్తిని ఎలా దర్శిస్తున్నారు ఎగ్జాక్ట్లీ సేమ్ పర్సెప్షన్ ఐ లుకెట్ మై బాడీ ఐ ఫీల్ మై బాడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెన్స్ ఆఫ్ టచ్ అండ్ ఆల్సో ఐ హ్యావ్ ఎ పర్టికులర్ కాన్సెప్ట్ అబౌట్ దిస్ బాడీ యాజ్ మీ అండ్ మై యాజ్ ఎ పర్సన్ ఐ హ్యావ్ దట్ కాన్సెప్ట్ ఉచ్ ఐ బార్జ్ ఐ ఫ్రమ్ చైల్డ్ హుడ్ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు బోధించినటువంటి విధంగా ఆ కాన్సెప్ట్ ఒకటి నాలుగు అది మీకు నిద్రపోయినప్పుడు ఆ కాన్సెప్టు లేదు పెర్సెప్షను లేదు చర్మ స్పర్శ జ్ఞానము లేదు ఏ జ్ఞానము లేదు అంచేతనే ఆ వ్యక్తి లేదు మీరు నిద్రలోంచి లేచారు మీరు ఆలోచించ నిద్రలోంచి లేచారు నిద్రలోంచి లేవగానే నేను ఒక వ్యక్తిని ఇక్కడ ఉన్నాను ఇంకో వ్యక్తి అక్కడ ఉన్నాను రైట్ ఇప్పుడు నిద్రలో ఇద్దరు వ్యక్తులు లేరు నిద్ర నుంచి లేవగానే ఇద్దరు వ్యక్తులు వచ్చారు హౌ థే కేమ్ what what is the process by which the two persons have appeared in the consciousness right they, they are appearing in the consciousness right they are not appearing on the wall or elsewhere they are appearing in the consciousness which is you now what is the process that these two people persons have appeared in the consciousness what is the process the process is perception coupled with concept so i have a perception of this body and i have a concept about this body and i have a perception of that body and i have a concept about that body so body wise there is no difference pramana wise the way you understand it there is no difference then what is the difference between these two bodies the difference has come because of the mind mind is just undante it it gives a particular identity to this body it says this body is me and it creates a boundary of the skin and then when this body is taken as me then everything else is excluded from me and therefore it becomes non me and what is the basis for this division and i am not like that. The basis is only the Ajnaanam, the ignorance of Atma Swaroopam, which is there since childhood and also since earlier lives. Deha taadat nyamu ane Ajnaanam. Ipru chodhan de, maldi, unko rakanga, idhe process, unko rakanga, nainvarnishtan meri gamanin samde. Mer nedhrapo tunat, nedhrapo tunat hai, the window of the mind is closed to the sum of Atma. కాబట్టి మీకు ఏ రకమైన సంస్కారములు ఏ రకమైన కాన్సెప్ట్స్ ఏవి కూడా ప్రకాశించవు వెలుతురులోకి రావు అవన్నీ అలా ఉన్నాయి మీరు నిద్ర లేచారు నిద్ర లేవడం అంటే ఏమిటి ఇట్ ఈస్ లైక్ ఓపెనింగ్ ఏ స్మాల్ ఎపర్క్చర్ ఆఫ్ ది విండో అప్పుడు సో ఏ టైనీ పాయింట్ ఆఫ్ సన్ ఎంటర్స్ ది రూమ్ అండ్ ఇల్యూమినేట్స్ ది రూమ్ ఆ విధంగా ఏ టైనీ పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్ starts moving and in that moment one wave is me and mine another wave is he and his now once you understand it like that what is the difference between me and he both are points or both are movements in that tiny point of consciousness pencil move ayto nanna pencil yokka kona move ayto unte one figure is made here one figure is created here a pencil kona malli move ayto unte inko figure create ay what is the difference between these two figures there are essentially one similarly that tiny point of consciousness is moving and suddenly you have a concept called me and mine and you have another concept called he what is the difference between the two so essentially they are one and the same they are created by the moment of the tiny point of consciousness now what are you are you one of those one of those persons created in the tiny point of consciousness no you are the tiny point of consciousness are even better you are the awareness from which the tiny point of consciousness has originated or the awareness of which this tiny point of consciousness is a reflection i hope you would follow this therefore tat kenam compasye there is no difference difference is all a kalpitam come kavati నేను వేరుగా ఉన్నాను ఈ కన్ను నాది ఎదురుకుండా ఉన్న వ్యక్తి వేరే ఉన్నాడు అనే భేదభావం గలవాడు కంటితోటి మరొకళ్ళు చూస్తాడు సర్వము కాన్షియస్నెస్ నందు చైతన్యమునందు భాషించేటువంటి పాయింట్స్ మాత్రమే కదలికలు మాత్రమే చైతన్యమునందు వచ్చిన ఒక రకమైన కదలికకి నేను అని పేరు అదే చైతన్యమునందు వచ్చిన మరో రకమైన కదలికకి వాడు అని ఈ కదలిక వెనక్కాల ఉన్నటువంటి ప్రాసెస్ కూడా మీకు స్పష్టంగా తెలుస్తుంది పెర్సెప్షన్ అండ్ కాన్సెప్ట్ పెర్సెప్షన్ అండ్ ఇన్ఫరెన్స్ బోత్ పుట్టుగెదర్ సో దే కాన్స్టిట్యూట్ దట్ మూవ్మెంట్ అండ్ వన్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్కి నేను అని పేరు అనదర్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్కి వాడు అని పేరు బోత్ ఆర్ మూమెంట్స్ ఇన్ ది కాన్షియస్నెస్ నౌ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ సో నేమ్ అండ్ ఫామ్ ఆఫ్ ది డిఫరెంట్ ఎస్సెచ్ రెండు తరంగాలు ఉన్నాయి అర్ధ డిఫరెంట్ ఫ్రమ్ ది నేమ్ అండ్ ఫామ్ స్టాండ్ పాయింట్ అవి డిఫరెంట్గా ఉన్నప్పటికీ వాటి యొక్క స్వరూప దృష్ట్యా వాటిలో డిఫరెన్స్ ఏమున్నది ఒక తరంగము ఇంకొక తరంగాన్ని ఢీ కొంది సముద్రం ఏమనుకుంటుంది నేను నన్ను ఢీ కొన్నాను అని ఏమైనా అనుకుంటుందా ఏమనుకో తర్వాత చిత్రం ఏమిటంటే నేను వాడు అనేటువంటి ఈ డివిజన్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ జస్ట్ ఆన్ ది సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ దట్ మూమెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అసలు సైకిక్ లైఫ్ అంతా అలాగే ఉంటుంది సైకిక్ లైఫ్ అంటే మనస్సు మన కోసం ఒక జీవితాన్ని నిర్మాణం చేసి పెడుతుంది మనం ఆ జీవితాన్నే జీవించేస్తూ ఉంటాము చాలా బిజీగా జీవించేస్తూ ఉంటాం అదే సర్వం దానికే కమిట్ అయిపోయి జీవిస్తూ ఉంటాం కానీ మనకి ఎప్పుడై నెవర్ అక్కర్స్ టు అస్ ఈ జీవితం అనేది నా జీవితం అనేది ఏదైతే కలదో ఇట్ ఈస్ ఏ జస్ట్ ఏ సూపర్ఫిషియల్ మూమెంట్ లైక్ ఇన్ అన్ ఓషన్ అంటే పైన కనబడే తరంగాలైనా అదేనా ఓషన్ అంటే అసలు ఓషన్ యొక్క అసలు రూపం అంతా డెప్స్లోనే ఉంటుంది అసలు ఈ సూపర్ఫిషియల్ మూమెంట్ అంతా కూడా ఆ డెప్స్ నుంచే వచ్చింది అదేవిధంగా మీకు ఈ నోన్ లైఫ్ ఏదైతే కలదో అది కేవలం సూపర్ఫిషియల్ ఉపరితలంలో వచ్చే కదలికలు మాత్రమే అసలు మీ అసలు స్వరూపం అంతా దాని లోతుల్లోపల ఉంటుంది కానీ లోతుల్లోకి చూసి ఉత్సాహం ఎవరికి ఈ రోజుల్లో పీపుల్ హ్యావ్ బికమ్ సో సూపర్ఫిషియల్ ఇన్ దయర్ అప్రోచ్ అంతా సూపర్ఫిషియలే అసలు దేంట్లోనూ మీడియాక్రసీ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే ఎక్కడ ఎక్సలెన్స్ మీకు ఎక్కడా కనపడదు అన్నింట్లోనూ మ్యూజిక్లో ఎక్సలెన్స్ లేదు రచనలో ఎక్సలెన్స్ దేంట్లోనూ ఎక్సలెన్స్ లేదు అంత సూపర్ఫిషియల్ మనం ఇది చెప్పాను కదా కవిత ఉగాది కవి ఆ ఉగాది కవితలు వింటే నాకు మనసుకు దుఃఖం కలిగింది ఎక్కడ డెప్త్ ఆఫ్ ఫీలింగ్ కానీ ఏమీ లేదు అంత సూపర్ఫిషియల్ సో ఎనీవే సో వీ లివ్ అన్ ది సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ టేకింగ్ వాట్ ఎవర్ అపియర్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ కాన్షియస్నెస్ నేను వాడు వాడు నాకు నచ్చిన వాడు వీడు నాకు నచ్చనివాడు సో సర్ఫేస్ ఆఫ్ కాన్షియస్నెస్ మీద ఏం కనబడుతుందో అదే సత్యం అనుకునే సో మీరు ఎప్పుడైతే అనుకుంటారో యూ నెవర్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ టు వైడెన్ దిస్ కాన్షియస్నెస్ ఆర్ టు గో ఇన్ టు ది డెప్త్స్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్ జస్ట్ లీవ్ ఆన్ దిస్ సర్ఫ్లస్ జీవితం అయిపోతుంది నో నో ఎప్పుడు సర్ఫేస్లో మీకు దెర్ ఇస్ నథింగ్ వర్త్ వైల్ ఆన్ దిస్ సర్ఫెస్ సో ఈ స్థితిలో జ్ఞాని షీ నోస్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ అపేరింగ్ ఇన్ ది కాన్షియస్నెస్ ఇన్క్లూడింగ్ దిస్ బాడీ దేర్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ దిస్ బాడీ ఈజ్ ఎక్స్టర్నల్ టు కాన్షియస్నెస్ ఎస్ నామరూప ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నల్ టు దిస్ కాన్షియస్నెస్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ సేమ్ కాన్షియస్నెస్ ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్టర్నల్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నల్ మనం ఏం చేస్తాం ఈ బాడీని ఇంటర్నల్ చేసి మిగతా బాడీస్ ఎక్స్టర్నల్ అని చెప్పేసి ఎప్పుడైతే మీరు డివిజన్ చేశారో that is the source of all desire and all fear. కాబట్టి జ్ఞాని అలా ఉండదు జ్ఞాన యొక్క దృష్టిలో సర్వము ఆత్మరూపంగానే ఉంటుంది తత్కేన కంపశ్యేది ఇత్యాది శృరుతిభ్య ఇవ్వండి వాక్యాల కారణ బ్రహ్మను బోధించే వాక్యాలు ఇవే అంతేగాని కార్లు ఉంటాయి డ్యాన్స్ పార్టీలు ఉంటాయి భోజనాలు బాగా చేయొచ్చు అక్కడికి వెళ్తేనేమో నడవక్కర్లేదు అలా సంకల్పం చేస్తే ఇక్కడి నుంచి అక్కడికి కూడా ఏదో ఇవేముంటే చూడండి స్టార్ ట్రక్ స్టార్ వార్స్ ఏవో వాళ్ళు చెప్తారు సమ్థింగ్ లైక్ దాట్ దెన్ మే బి సమ్ రియాలిటీ టు ఐ డోంట్ ది నైది రియాలిటీ టు బట్ నాట్ అబ్సల్యూట్ రియాలిటీ దే ఆర్ యాజ్ రియల్ యాజ్ దిస్ వర్ల్ నాట్ మోర్ దాన్ వేదమే చెప్తున్నా వాడు నేను చెప్తున్నా వేదమే చెప్తుంది స్పష్టం స్వర్గ ఈజ్ యాజ్ రియల్ యాజ్ దిస్ వర్ల్డ్ భగవాన్ ఉణ మహర్షిని ఎవరో అడిగారు కాబట్టి స్వర్గం నిజమేనంటారా అని అయితే ఆయన ఉన్నారు ఈ జగత్తు నిజమేనంటావా అని అడిగాను అంటే ఆ నిజమే అన్నాడు స్వర్గం కూడా నిజమే అంతే సపోజ్ ఆ ప్రశ్న అడిగిన వాడు అభయ్ జగత్తు నిజమేలా అవుతుందండి ఇది మిత్స్ కదండీ అన్నాడు అనుకోండి అంటే స్వర్గం కూడా మిత్సే అని చెప్తారు సో ఇది వ్యా సింపుల్ వేస్తా రియాలిటీస్ అలాగే ఉంటాయి ఎనీవే ఇవి కారణ బ్రహ్మని చెప్పే వాక్యాలు నువ్వు ఈ వాక్యాలని తెలుసుకోవడం చేతకాక ఏవో స్త్రీ ఫిర్వా యా యాన ఇరువా మొదలైన అదిగో అదే అలా ఉంది ఐశ్వర్యం ఉంది వాడికి ఏమో కోరికలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి కాబట్టి అదే మోక్షం అని అంటావు నీకు అసలు మోక్షస్వరూపమే తెలియదు తర్వాత మీకు అది నేను ఆ సైకాలజీని బాగా గమనిస్తా ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రిటిసైజింగ్ ఎనీబడి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓన్లీ అండర్స్టాండింగ్ ది సైకాలజీ ఆఫ్ ది పరిస్థాన్ ఒక ఆచార్యుడు ఏమన్నాడో తెలుసు ఆయన అన్నాడు మోక్షము అంటే వైకుంఠానికి వెళ్ళటం వైకుంఠం కాబట్టి ఇంకో పేరు పెట్టండి డజన్ మేటర్ ఓ ఆచార్యుడు వైకుంఠం ఉన్నాడు ఇంకో ఆచార్యుడు సిద్ధంగా ఉన్నాడు శివలోకం అనడానికి సిద్ధంగా వెయిటింగ్లో ఉన్నాడు సో ఎనీవే వైకుంఠం వెళ్తాకు బానే ఉంది పూర్వపక్షం మరి వైకుంఠంలో వివాహం మాట ఏమిటి అని పూర్వపక్ష దానికి సిద్ధాంతం ఏమిటంటే నో ప్రాబ్లం బికాస్ వీడు ముక్త కనుక వీడి భార్య కూడా వైకుంఠానికి వస్తుంది అంటే అంటే ఇక్కడ కట్టిన మూడు మూడు ఇది వైకుంఠానికి కొనసాగు దిస్ అంటే నేను పూర్వపక్షం లేవ తీసి ఏమిటంటే యు మీన్ టు సే వైకుంఠానికి వెళ్ళే జీవుడికి జెండర్ కూడా ఫిక్స్డ్గా మారకుండా ఉంటుందా అని అడిగాను అంటే ఎస్ మేల్ ఈజ్ మేల్ ఫిమేల్ ఈజ్ ఫిమేల్ వెదర్ యూ గో టు హెవెన్ ఆర్ Whenever you go, the gender is fixed. If you don't have gender fixed in America, if you don't have transsexuals, if you don't have male or female, if you don't have male, you don't have to be able to go to Vaikunth. So, if you don't have to worry about it, you don't have to work out, and you don't have to worry about that category. The male is male, whether he goes to Vaikunth. So, I have to ask you, Are you sure that Jiva has a gender associated with him? is it not did never occur to you that a gender is a body property of course it has got some co co mental counterpart some counterpart of the mind is also there but uh, predominantly it is the physical thing under the mind ki body ki madhyalo connection hormones sex hormones they are there molecules so it is more physical than even psychic And now you take that gender to the level of Atma. And they, they say like that. So the psychology is that, when I was there, I would have to go to the next level of the body and I would have to go to the next level of the body. If I was to go to the next level of the body, I would have to go to the next level of the కాబట్టి ఆదంతా కార్యబ్రహ్మ యాక్సెప్టింగ్ ఆల్ దే ఇట్ ఇస్ ఆల్ కార్యబ్రహ్మ నారణ తర్వాత విరోధాచ విద్యాకర్మణోహ సముచ్చయానుపపత్తి చూడండి విద్యకి కర్మకి విద్య అంటే జ్ఞానం జ్ఞానకర్మలకి సముచ్చయాన్ని అంగీకరించాలి శంకర్ సముచ్ నిన్న మనవి చేశాను మళ్ళీ గుర్తు చేస్తున్నా సముచ్చయము అంటే ఏకకాలంలో ఏకపురుషుడు చేయుట సముచ్చయం అది కుదరదు సపోజ్ నేను జ్ఞానాన్ని పరిశుభ్ర చేస్తున్నాను అనుకోండి మీరు కర్మను పరిశుద్ధి చేస్తారనుకోండి అది సముచ్చయం కాదు ఇట్ ఈజ్ ఆక్సెప్టబుల్ ఎవళ్ళ అధికార సంపదని బట్టి ఎవళ్ళ యోగ్యతని బట్టి కొంతమంది కర్మలు చేస్తారు కొంతమంది జ్ఞానాన్ని చేస్తారు దాంట్లో విరోధం లేదు తర్వాత నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు గృహస్థగా ఉన్నప్పుడు కర్మను చేసి ఇప్పుడు సర్వకర్మ సన్యాసపూర్వకమైన జ్ఞాననిష్టలో నేను ఉన్నాను అని ఎవడైనా ఒకటి చెప్పాడనుకోండి దాంట్లో కూడా విరోధమేం లేదు విరోధం ఎక్కడొస్తుందంటే ఏకకాలంలో ఏకపురుషుని చేత జ్ఞానము కర్మ కలిపి అనుష్ఠించబడతాయి దాన్ని సముచ్చయం అంటారు దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ శంకర్లతో అన్నారు గీత భాషంలో అన్నారు నువ్వు కాదు కదా త ముత్తాతలు వచ్చి కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేసి కూడా జ్ఞానకర్మ సముచ్చయాన్ని నిలబెట్టలేరు జ్ఞానకర్మల యొక్క విరోధము అది ఎవ్వరూ కూడా దాన్ని కాదనలేని విరోధము ఆ రెండు ఏకకాలంలో ఉండవు వేర్వేరు కాలాల్లో ఉంటాయి ఉండని నో ప్రాబ్లం వేర్వేరు కాలాల్లో ఉంటే దాన్ని సముచ్చయం అనరు సమన్వయము అంటారు వేర్వేరు పురుషుల్లో ఉంటాయి ఇట్స్ ఓకే సమన్వయము మీరు యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి ఒకళ్ళు సైన్స్ చదువుతారు ఒకళ్ళు ఆర్ట్స్ చదువుతారు ఏవేవో పిచ్చి పిచ్చి సబ్జెక్ట్స్ అన్ని చదివేవాళ్ళు కూడా ఉంటారు ఎవడు ఎవడు సబ్జెక్టు వాడిది కానీ సేమ్ పర్సన్ ఇక్కడ సైన్స్ చదివిస్తున్నాడు అక్కడ ఆర్ట్స్ చదివిస్తున్నాడు ఇద్దరు రెండు కాలేజీలకి ఒక్కసారి వెళ్ళిపోతున్నాడు సముచ్చయం చేసేసేంటే యూనివర్సిటీ రూల్స్ ఒప్పుకోవద్ద సో సంథింగ్ లైక్ దాట్ ఏదో సమ్ ఎగ్జాంపుల్ డోంట్ బాదల్ అబౌట్ ది ఎగ్జాంపుల్ మంచ్ సో సముచ్చయము కుదరదు సముచ్చయము సమన్వయం సమన్వయం కుదురుతుంది సో కొంతమంది ఈ లెక్చర్స్ ఇస్తారు సింథసిస్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ యాక్షన్ వట్ యూ మీన్ బై సింథసిస్ ఇంగ్లీష్లో ఈ ప్రాబ్లం వస్తుంది సంస్కృతంలో సముచ్చయము సమన్వయము వీ హ్యావ్ క్లియర్ కట్ ఐడియాస్ సింథసిస్ అంటే గాడ్ నోస్ వాట్ ఈస్ దిస్ సింథసిస్ సింథ నాకు అర్థమయ్యి ఇంటిగ్రేషన్ అంటే సమన్వయము సింథసిస్ అంటే సముచ్చయం ఏకకాలంలో ఏకస్థానంలో రెండింటినీ కలిపి కట్టకట్టడం పేరు సింథసిస్ ఇంటిగ్రేషన్ అంటే ఎవళ్ళ స్థాయిలో వాళ్ళు ఉంటారు అందరూ కలిసి ముందుకు నడుస్తారు సో ఇఫ్ ఐ అండర్స్టాండ్ ఇట్ కరెక్ట్లీ సింథసిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఓకే ఎనీవే పోలె సమున్వయము సముచ్చయము మీకు అర్థమైంది కదా సముచ్చయం కుదరదు విద్యాకర్మను ఎందుకు కుదరదు నీ సొమ్మేం పోయా విద్యకి కర్మకి సముచ్చయం మేము చేసుకుంటాం నీకేమిటి అభ్యంతరం అంటే విరోధాత్ అవి పరస్పర విరుద్ధము వన్ ఎయిటీ డిగ్రీస్ ఇది ఉత్తర ధ్రువం అయితే అది దక్షిణ ధ్రువం రెండింటికి సముచ్చయం కుదరదు అవి ఏదో కొంత ఏక డైరెక్షన్లో ఉంటే సముచ్చయం చేయచ్చు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే సముచ్చయం కుదరదు ఇప్పుడు నేను ఒకళ్ళు బాంబే వెళ్ళాలి ఒకళ్ళు బెంగళూరు వెళ్ళాలనుకోండి కొంత దూరం కలిసి నడవచ్చు వాడీదాకా కలిసి నడవచ్చు ఒకటి బాంబే వెళ్ళాలి ఒకడేమో విశాఖపట్నం వెళ్ళాలి కొంతకాలం కొంత దూరం కలిసి వెళ్దాం అంటే ఎలా కుదురుతుంది కలిసి వెళ్దాం సముచ్చయం కూతు సో విద్యా కర్మలకి విద్య అంటే జ్ఞానం ఉపాసనకి కర్మకి సముచయం కుదురుతుంది కాబట్టి విద్య అనే శబ్దానికి ఎక్కడైనా ఉపాసన అని మీరు అర్థం చెప్పుకుంటే సముచ్చయం కుదుర్తుంది కానీ జ్ఞానము ఆత్మ జ్ఞానము అని అర్థం చెప్తే సముచ్చయం కూదారు జ్ఞాన శబ్దాన్ని కూడా అదే అర్థంలో వాడతారు మీరు సందర్భాన్ని బట్టి తెలుసుకోవాల్సి ఉంటుంది జ్ఞానకర్మ సముచ్చయము బాగుంది అంటారు చోట అంటే అక్కడ జ్ఞానము అంటే ఉపాసన అని ఇంకో చోటు అంటారు జ్ఞానకర్మ సముచ్చదరదు అంటారు అక్కడ జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము అని వస్తుంది కాబట్టి ఉపాసనకి కర్మకి ఎప్పుడూ సముచ్చయం కుదు నిజానికి అలా ఉండాలి కూడా మీరు కర్మని చేస్తున్నప్పుడే భావన కూడా చేయాల్సి ఉంటుంది కానీ ఆత్మజ్ఞానానికి కర్మకి సముచ్చు కుదరదు ఎందుకు కుదరదు చెప్తున్న చూడండి ప్రబిలీ నకర్తాది కారక విశేషతత్వ విషయాహి విద్యా తద్విపరీత కారక సాధ్యన కర్మణావిరుధ్యతే విద్యకి విరు కర్మకి విరోధాన్ని చెప్తున్నారు ఈ వి ఒక్క వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అరగంట టైం పడుతుంది అది కొంచెం గడేరా వాక్యం అంటే బరువైన వాక్యం అన్నమాట చూడండి కర్మలో కారకాలు ఉంటాయి ఇంకొంత వ్యాకరణం వ్యాకరణ స్టూడెంట్స్ ప్లీజ్ టేక్ కేర్ సో కర్మ అంటే యాక్షన్ కర్మ అంటే యాక్షన్ అని ఒక అర్థం ఉంది ఆబ్జెక్ట్ అని అర్థం ఒకటి ఉంది కర్తాకర్మ క్రియ కాబట్టి సందర్భాన్ని బట్టి మళ్ళీ మీరు తెలుసుకుంటూ ఉండాలి దీన్ని దాన్ని కన్ఫ్యూజ్ చేయకూడదు కాబట్టి నేను ఏం చేస్తానంటే కొంతసేపు క్రియ అని వాడుతూ ఉంటాను క్రియలో ఈ కన్ఫ్యూషన్ లేదు కర్మ అంటే ఆబ్జెక్ట్ క్రియా అంటే యాక్షన్ ఓకే సో క్రియ ఉందండి క్రియ ఉండగానే ఆ క్రియలో అన్వయించేటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి పదార్థాలు ఏంది క్రియ ఏమిటండి క్రియంతా ఏమిటండి మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ స్పేస్ అదే కదా క్రియ అంటే కాబట్టి చలనాత్మకంగా ఉంటుంది కనుక క్రియ దానికి కొన్ని పదార్థాల యొక్క అన్వయం ఉంటుంది పదార్థాలతో కూడి ఉంటుంది ఏ పదార్థము లేకుండా క్రియ ఉంటుందా ఉండదు సో ఈ క్రియలో అన్వయించే ఈ పదార్థాలకి కారకములు అని పేరు క్రియాన్వయి కారకం డెఫినేషన్ అది క్రియలో అన్వయించేది కారకము దీంట్లో కర్త క్రియలో అన్వయిస్తాడు ది ఏజెంట్ ఆఫ్ యాక్షన్ యాక్షన్ ఉందనుకోండి ఏజెంట్ ఆఫ్ యాక్షన్ ఒకటి ఉంటాడు కదా డూయర్ సో ఏజెంట్ ఆఫ్ యాక్షన్కి కర్త అంటారు కారకమే అది కూడా కారకమే కర్త కూడా కారకమే కాబట్టి దాన్నే కర్తృ కారకము అని అంటారు ఎప్పుడైతే మీరు ఒక యాక్షన్ చేశారో దానికి ఒక రిజల్ట్ ఉంటుంది ఆ రిజల్ట్ వెళ్ళి ఎవళ్ళకి లేకపోతే దేనికి అతుక్కుంటుందో దాన్ని కర్మ అని కర్తరీప్సితమం కర్మ స్వతంత్ర కర్త ఇవన్నీ వ్యాకరణ సూత్రాలు పాణిని మహర్షి కారక ప్రకరణంలో బాగా నిరూపిస్తాయి ఎప్పుడైనా దైవం రక్షిస్తే మీకు చెప్తా పాఠం సో కర్మ కర్మ అంటే ఆబ్జెక్ట్ సో ఆబ్జెక్ట్ క్రియలో అన్వయిస్తుంది ఎలా అన్వయిస్తుంది ఆ క్రియాఫలాన్ని తాను పొందటం ద్వారా క్రియలో అన్వయిస్తుంది క్రియాఫలము యొక్క లక్ష్యం ఆబ్జెక్ట్ అవుతుంది ఇప్పుడు రాముడు రావణుని చంపాను ఆ చంపటాన్ని క్రియ యొక్క ఫలం ఏమిటి చచ్చిపోవటం ఆ చచ్చిపోవటానే ఫలం వెళ్ళి ఎవరికి అతుక్కుంటుంది రావణునిగా అతుక్కుంటుంది కాబట్టి రావణుడు ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిఫైన్ కత్తురిసితమం కర్మ విల్ సిట్ కర్మకారకము అంటారు తర్వాత క్రియ చేయటానికి ఒక సాధనం కావాలి ఇన్స్ట్రుమెంట్ పనిముట్టు పని పనిముట్టు ఆ దాన్ని ఆ సాధనము దాన్ని కరణము అని అంటారు కరణ కారకము తర్వాత సంప్రదాన కారకము ఎవరి కొరకైతే ఈ క్రియని చేస్తారు అంటే ఇప్పుడు రాముడు రావణుని ఎందుకోసం సంహరించాడు సీతాదేవి కొరకు సంహరించాడు అనుకోండి ఆయనైతే ధర్మం కోసం సంహరించాడు అనుకోండి సీతాదేవిని పొందుట కొరకు సంహరించాడు సో అలాంటి సందర్భాల్లో అది సంప్రదాన కారకము ారకం సంప్రదాన కారకం తర్వాత ఈ క్రియలో ఒక వస్తువు ఇంకొక వస్తువు నుండి జారిపోవటం అనేది ఒకటి ఉంటుంది క్రియ అంటే చలనం కదండి చలనం అంటే ఏ నుంచి బికి చలనం అంటే అప్పుడు ఈ క్రియా ఏ ఏ వస్తువు అయితే చలనాన్ని పొందుతుందో అది బి దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ ఏకి దూరం అయిపోతుంది సో ఆ ఏ అపాదానము అనబడుతుంది దేని నుంచి దూరం అయిపోతుందో అది అపాదానం దేని దగ్గరికి వెళ్ళిపోతుందో అది సంప్రదానం సంప్రదానము అపాదానం ఏ టు బి మూమెంట్ అయితే ఏ అపాదానం అవుతుంది బి సంప్రదానం అది ఐదవ కారకము ఏడవ కారకము ఈ క్రియ జరుగుతున్నటువంటి ఆధారము ఎక్కడ జరుగుతుంది ఈ క్రియ ఏదో నేల మీద ఆకాశంలోనో ఎక్కడో జరుగుతుంది ఎక్కడ జరుగుతూ ఉంటుందో అది చలనం లేకుండా అది కూడా చలనాధిపతి ఇంకే క్రియ ఏముంది ఈ స్థిరంగా ఉన్నటువంటి ఒక బేస్ మీద ఈ క్రియ జరుగుతుంది దానికి ఆధార కారకము అని అంటారు ఏడో కారకం మరి ఆరు పెట్టేశాను కదా ఈ ఆరుని శేష శేషే అన్డిఫైన్డ్ సో పోల్ అండి ఆరో ఆ పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు మొత్తం ఎన్ని కారకాలు ఉన్నాయి ఆరు కారకాలు ఏమండే ఇప్పుడు ఈ ఆరు కారకములు వేరువేరుగా భిన్న భిన్నాలుగా ఉంటాయి అప్పుడే క్రియ ఉంటుంది బ్రహ్మవేత్త దృష్టి ఏమిటో చెప్పుంటారా బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనో శ్లోకం ఇప్పుడు ఆయన ఏమో ఇండియాలో కూర్చొని ఎక్కడో భూభాగం మీద కూర్చునే ఆయన ఏదో ఆత్మనిష్ఠుడిగా ఉన్నాడు సనత్కుమారు అంటే పార్వతీ పరమేశ్వరుడు వచ్చి నీకు స్వర్గానికి నీకు వెళ్ళే ఛాన్స్ నీకు కలిగిస్తాము వెళ్తారంటే మహర్షి అని అడిగి అబ్బే అక్కర్లేదండి అంటే ఏమి అని అడుగుతుంది పార్వతీది అంటే ఈయనంటాడు భూలోకము బ్రహ్మయ్యే స్వర్గలోకము బ్రహ్మయ్యే అని అంటాడు సో ఈయన ఏం కర్మ చేస్తాడు అంటారు భూలోకాలకి స్వర్గలోకాలకి తేడా ఉండి దీన్ని అపాదానము దాన్ని సంప్రదానం చేస్తే వాడు కర్మకి పనుకొస్తాడు కానీ అది బ్రహ్మే ఇది బ్రహ్మే స్పేసి మిథ్యా అని వాటి దగ్గర మీరు కర్మ ఏం చేస్తారు వాటి చేత తర్వాత ఇంకొక శ్రీకృష్ణుడు అర్పణం అర్పణం అంటే ఈ స్పూన్ ఉంటుంది దాంట్లో నెయ్యి తీసుకుని వేస్తారు ఈ స్పూన్ ఉందే ఆ స్పూన్ ఏమిటంటారు పంచభూతాలని ఓకే పంచభూతములు అంటే అవి పంచభూతముల యొక్క స్వరూపం ఏమిటి బ్రహ్మ అఖండ సత్త కాబట్టి ఈ స్పూను బ్రహ్మ బ్రహ్మాత్మ మరి ఆ స్పూన్లో ఉన్న నెయ్యి మాట ఏమిటి అది రవే బ్రహ్మ హవి ఆ నెయ్యిని ఆ నిప్పుల్లో వేస్తున్నారు ఆ నిప్పు అది బ్రహ్మే బ్రహ్మాత్నవు మరి ఆ వేస్తున్న ఆధ్వర్యుడు ఇలా నిలపడం పంచగట్టుకుని నిలపడు ఉన్నాడు ఆయన మంత్రం దగ్గరేసి వేస్తున్నాడు ఆయన మాట ఏమిటి ఆయన బ్రహ్మే బ్రహ్మణాహుతం అయితే ఈయన యజమాని స్వర్గానికి వెళతాడు ఈ యజ్ఞం చేసి ఆ స్వర్గం మాట ఏమిటి అంటే అది బ్రహ్మే బ్రహ్మ ఇవ తేన గంతవ్యం అప్పుడు అన్ని బ్రహ్మ అయితే మరి ఇంకీ కర్మ ఏమిటన్నాడు అది బ్రహ్మే బ్రహ్మ కర్మ సమాధి సమాధి అంటే జ్ఞానం ఇది బ్రహ్మకర్మ సమాధి అంటే సో వాడు కర్మ ఏం చేస్తాడండీ వాడి వల్ల కర్మ అవ్వదు వాడు కర్మ చేయలేడు వాడు కర్మ చేయటానికి భేద దృష్టి ఉండాలి నన్ను తీర్థయాత్రకి రమ్మంటారు నాకు తీర్థయాత్ర నా వల్ల అవ్వదు ఎందుకంటే నా సమస్య ఏమిటంటే నాకు ఏమిటే తీర్థయాత్ర అంటే దీని అర్థం ఏంటి కాశీ కాశీలో ఉన్నాడు ఈశ్వరుడు ఇక్కడ లేడు అనే పరిస్థితిలోనే కాశీ వెళ్ళడం మీనింగ్ఫుల్ అవుతుంది ఎలాగ ఐ ఐ కెనాట్ హ్యాండిల్ ఇట్ అంచేతనే నేనేమంటానంటే నేను ఉడికే ప్రకృతి యొక్క శోభం చూడడానికి వెళ్తాను నెంబర్ వన్ అది కూడా నెంబర్ వన్ కూడా కాదు అది నెంబర్ టూ అది నెంబర్ వన్ ఏమిటో తెలుసిన నన్ను రమ్మని అన్నారు చూడండి విద్యార్థులు కానీ లేకపోతే నా ఎందు ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట అది బ్రహ్మవాకు భావించి వాళ్ళ కంపెనీ కోసం వెళ్తాను ఎ సాధువులు మనం ఎక్కడున్నా ఒకటే ఎక్కడో ఒకటి భిక్షకు స్థానం ఉంటే సరిపడుతుంది కాబట్టి వాళ్ళు ఆ కంపెనీ ఆ వ్యక్తుల యొక్క పరిస్థితి వాళ్ళు మన మనస్సుకి చాలా అనుకూలమైన వాళ్ళు మనం వెళితే వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళు సంతోషించడం మనకు కావాల్సిందే ఉంది మనకేమీ లోటు చేయరు మనల్ని కూడా చక్కగా పువ్వులో పెట్టి తీసుకెళ్ళి తీసుకొస్తారు వాళ్ళు సంతోషిస్తారు ది హోల్ ఎఫర్ట్ ఈజ్ ఎ బిగ్ బ్లెస్సింగ్ టు దెమ్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు మీ దిఫోర్ ఐ గో అదర్వైజ్ నేను మా అల్వాలో కూర్చుని ఉంటాను ఎక్కడికి వెళ్తాను నా అంత లేజీ ఫీలో నేనే కానీ ఎందుకంటే తీర్థయాత్రకి కావలసిన బేసిక్ ఇన్సెంటివ్ నా మనస్సులో లేదు దేట్ ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ మై తీర్థయాత్ర అనిచేత నేను నా అంతటి నేను ఎప్పుడు తీర్థయాత్ర వెళ్దాం అనేక కండిషన్స్ సాటిస్ఫై అయితే వెళ్తాను సో సో అట్ ఐ మీన్ టు సే కర్మకి ఆ భేద దృష్టి ఉన్నవాడికి కర్మ కానీ స్వర్గము మిచ్చే ఇది మిచ్చే స్పూను బ్రహ్మే నెయ్యి బ్రహ్మే వాడేం కర్మ చేస్తాడు అండి వాడిని పట్టుకుని మీరు కర్మ చేయమని చెప్పడం కూడా ఆ సందర్భం ఆ రెండింటికి పొంతన కుదరదు ఇప్పుడు ఆ వాక్యం చూడండి ప్రివిలీన కర్తాది కారక విశేష తత్వ విషయ కర్తాది కారకాలు ఉన్నాయి కర్త మొదలైన కారకాలు ఎన్ని కారకాలు కర్త కర్మ కరణము సంప్రదానము అపాదానము ఆధారము ఆరు కారకాలు ఈ కర్తా మొదలైన ఆరు కారకాలు ఉన్నాయి ఈ ఆరు కారకాలు వేర్వేరు తత్వములు విశేష తత్వములు వేర్వేరు తత్వములు ఇప్పుడు హోమం చేస్తున్నారనుకోండి హోమ ద్రవ్యం వేరే ఆ సుక్కు వేరే ఆ పట్టుకున్న అధ్వర్యుడు వేరే ఇక్కడ అగ్నిహోత్రం వేరే ఈ కర్మచేత పొందబడేటువంటి స్వర్గం వేరే అన్ని వేర్వేరు విశేష తత్వములు ఈ విశేషతత్వములు కర్తాది కారకములు విశేషతత్వములు కానీ ఈ బ్రహ్మవేత్త దృష్టిలో ఇవన్నీ కూడా ముద్ద అయిపోయాయి ఇవన్నీ ఒకటే ముద్ద ఎవడో తెలిసిన ముద్ద బ్రహ్మ ముద్ద ఈ పచ్చడి చేస్తారో చూడండి పచ్చడి చేయడానికి ముందు ఎలా చేస్తారో తెలిసిన కొబ్బరికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు మిరపకాయ పోపు ఆవాలు మెంతులు నూనె ఇవన్నీ ఆరేడు పదార్థాలు అలా పక్క ఇవన్నింటినీ తీసుకొచ్చి ఆ రుబ్బు రోట్లో వేసేసి దాని మీద ఒక పొత్తం వేసి రుబ్బేస్తే ఐదు నిమిషాల తర్వాత ఏముంటుంది అక్కడ భేదమే ఉండదు దీన్ని ఈ పచ్చడి చేసి దాన్ని ఉపమర్దము అంటారు మర్దించడం అంటే అదేనండి ఉప అంటే బాగా దగ్గరగా మర్దించటం శంకరులకి ఈ మాట అంటే చాలా ఇష్టం ఉపమర్ధము తరచుగా వాడతారు ఆయన ఏమంటారంటే వీడి యొక్క అండర్స్టాండింగ్లో ఇవన్నీ ఉపమర్దమైపోతాయి సో ఉపమర్దం ఇప్పుడే ఇక్కడ రాలేదు ఉపమర్ధం అనే మాట ఇంకా యాంటిసిపేటిక్ చేసేసి ఉపయోగించేసాను సో చాలా ఎక్కువగా పడతారు మీరేం మిస్ కారా ఉపమర్ధం తరచుగా వస్తుంది సో అంత పచ్చడి అయిపోయిందండి పచ్చడి అయిపోవడం అంటే ఇప్పుడు నగలన్నీ తీసుకుని నిప్పుల్లో వేసారనుకోండి వేడి ఒక ఫర్నెస్ టూ డిగ్రీస్ త్రీ థౌజండ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ వేడి చేసి ఆ ఫర్నెస్లో ఈ నగలు వంద నగలు పెట్టారనుకోండి అగ్ని అప్పుడు ఏమవుతాయి ఆ నగలన్నీ ఏమైపోతాయండి ప్రివిలీనమైపోతాయి విలీనమైపోతాయి మెల్ట్ డౌన్ అయిపోతాయి అలాగే ఆ జ్ఞానాగ్ని ఆత్మజ్ఞానము అనే అగ్నిలో ఈ కారకాల ఆరింటిని కూర్చోబెడితే వాటి నుంచి బ్రహ్మ బయటకు వస్తుంది కర్త ఏమిటి బ్రహ్మయే నెక్లెస్ ఏమిటి గోల్డే కంకణం ఏమిటి గోల్డ్ చూడావణేమిటి గోల్డ్ అన్నీ గోల్డ్ మోల్టన్ మోల్టన్ గోల్డ్ బయటకు వచ్చినట్టుగా ఇది అంచేతనే దానికి అగ్నిని పేరు జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని సర్వకర్మాన్ని భస్మసాత్పురి తెరుతున్నాను సో ఈ బ్రహ్మజ్ఞానము అనే అగ్నిలో ఆత్మజ్ఞానము అనే అగ్నిలో ఎప్పుడైతే మీరు ఈ కారకాలను ఆరింటినీ ప్రవేశపెట్టారో అవన్నీ కారకత్వం పోతుంది ఆ విశేష తత్వము వేరువేరు తత్వములు పరిస్థితి పోయి అది ప్రవిలీనమైపోయి బ్రహ్మం సో ప్రవిలీన కారక విశేష తత్వ విషయాహి విద్య అది విద్య అంటే ఇంకా కర్మ ఏమిటో తెలుసునా తద్విపరీత కారక సాధ్యన తద్విపరీత అంటే ఈ విద్యకు విపరీతంగా వేరువేరుగా మిగిలిండి అవి అన్నీ వేరే బ్రహ్మ వీడు కర్త వేరు కర్మ వేరు వేరు స్రువం వేరు అన్ని భిన్న భిన్నములు అనే పరిస్థితిలో మీకు కర్మ నిర్మాణం ఎంత విపరీతం ఉందండి రెండింటికినో కాబట్టి ఆ విద్య ఈ కర్మతోటి విరోధిస్తుంది నిజంగా విరోధిస్తుంది ఒకసారి నేను మా నాయనగారు యజ్ఞానికి వెళ్తున్నాం బందర్లో యజ్ఞం అయితే నాకు ఆహ్వానం వచ్చింది ఆయనకే ఆహ్వానం వచ్చింది ఆయన అక్కడి నుంచి విజయవాడ వచ్చారు నేను ఇటు నుంచి విజయవాడ వెళ్ళాను ఇద్దరం కలిసి వెళ్ళాను ఆయన వెళ్తూ నాకు ఒక సూచన ఇచ్చారు యజ్ఞశాలలో భగవద్గీత శ్లోకాలు అవి చెప్పకమని ఎందుకంటే నేను పండితుందని వాళ్ళకి తెలుసు స్వామీజీ చెప్పండి అని అంటారు పైగా నేను మా నాన్నగారు విన్నప్పుడు వాళ్ళు అంటారు మీ నాన్నగారు మేము చాలాసార్లు విన్నాం మీరే చెప్పండి అంటారు ఆయన్ని చెప్పండి నన్నే చెప్పంటారు నేను చెప్పడం ఇష్టం ఉన్నా లేకపోయినా కుదరదు ఒక ఓ గంట అరగంట చెప్పాలి అప్పుడు చెప్పినప్పుడు నువ్వు భగవద్గీత మాత్రం చెప్పకు అని చెప్పేసి ఎందుకంటే యజ్ఞాలలో గీతాశ్లోకాన్ని కనుక మనం ప్రారంభిస్తే అదంతా అసందర్భంగా తయారు ఎందుకంటే గీతకీనో గీత చెప్పి గీత ఏమో కా కామాత్మాన స్వర్గపరాహ అని అలాగే ఖండించి పారేస్తాడు శ్రీకృష్ణుడు భోగైశ్వర్యప్రసక్తానా దయాపహృతేత సాం అని ఇలాంటి వాక్యమో లేకపోతే బ్రహ్మా ఆయనేమో స్వర్గం కోసం చేస్తున్నారు యజ్ఞాన్ని లేకపోతే బ్రహ్మార్పణం బ్రహ్మవిహే అనే లేకపోతే శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞఃపరంత ద్రవ్యవయవేలు ఎద్యకట్టి జాల యజ్జ జల గొప్పదటి వాళ్ళ యజ్ఞ వేలు అంటే అది చాలా అసందర్భంగా గీతా శ్లోకం మాత్రం పెట్టవచ్చు ఇది రెండు అయిన ఇంకేదైనా ఇంకోటి చెప్పచ్చు ఏముందా గీతా చెప్పాలని ఏముంది ఎందుకంటే ఆ స్థానం అటువంటి విద్య కర్మణ విరుద్ధి చాలా ప్రాక్టికల్ పాయింట్ ఇట్ ఈస్ విద్యకి కర్మకి విరోధం నువ్వు రెండింటినీ సముచ్చయం చేస్తాను అంటే ఎక్కడ గుర్తుంది न्येक वस्तु पर कर्तृत्वादि विशेषवत्ति दु श वस्तु ईके वो परमार्थमो अद्वितीय अनि మళ్ళీ ఆ దాంట్లోనే మరుక్షణంలో దీంట్లో చాలా వేరువేరు కారకాలన్నీ దీంట్లో వేరువేరుగా సపరేట్ సెపరేట్గా భిన్న భిన్నంగా ఉన్నాయని అలా ఎలా దర్శించటం కుదురుతుంది ద్రష్టం నా శక్తే